అనుచు అనుచురావణు సలూ భ్రమయునకూల చంద్రనేది దిగో నీ మద దద దశరథతనయా కదిశితి కకకక కదివచ్య బాణాలుఘానాథ ఘానాథ పద పద పద పారరో పవంజూలు అనుచు రావణు సేనలు అటు భ్రమయుచువీగే ఈనకుల చంద్రనేడిదిగోనీ మహిమా మమమమ్మ మమమమ్మ మన్నించుడు కవులారా సమరాన చెచెచ్చకుండా మిమి మేమే మేమే మేము నీ వారమే మొమొ మొమో మొమ్మో మొక్కేము నీకు అనుచురావణు సేనలు అటు భ్రమయుచువీగే ఈనకుల చంద్రనేడిదిగొని మహిమా తేతే తెతై తెతి తెతై తెరువేది లంకకు తతతత్తతలమిదాగుదురు గతి అయిన శ్రీ వెంకటగిరి రఘునాథ శతమై మం మింకనే జయ జయానీకో అనుచు రావణు సేనలు అటు భ్రమయు చునీగే అనుచు రావణు సేనలటు భ్రమయు చువీగే చంద్రనేదిగో నీ మహిమా